హరి Gurubhyo Namaha నమ హరి ఓ బ్రహ్మా పరమసుఖదం కేవలం జ్ఞానముక్తి ద్వంద్వతీతం గనసదృం తమ సదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షీభూత భావా శ్రీగోమరీ సద్గురు నమా నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సాంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మోరుభ్యవప్లవర ప్రజతో బ్రహ్మైవాహమస్ అహం పదార్థర సిివసర వ్యా శంకర అస్మదాచార్యపర్యంత వందేగరం పరా హరి శ్రీ గురుభ్యో నమరి నారాయణ నారాయణ సైరామండి గురుగారు ఇరవై నాలుగో శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి కృష్ణానంద మఠం వారికి ప్రకాశో అర్కస్య తోయస్య హ్మ్ైత్యం అగ్నేర్య దోష్ణత హ్మ్ స్వభావ సచిదానంద హ్మ్ నిత్య నిర్మలత ఆత్మనః హ్మ్ ఆత్మకు లక్షణములు ఆధ్యాత్మిక లక్షణములే హ్మ్ సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందములే హ్మ్ సృష్టిలో ఇంతకంటే వేరు లక్షణములు లేవుగా అయితే ఉన్న గొప్ప తేడాను ఆత్మ జడములు అన్నంత తేడాను సాధకులు గుర్తించగలను చైతన్యం అంటే ఏమిటి చేతనము అంటే ఏమిటి అన్న తేడాను గుర్తించాలి ఇది గుర్తుపెట్టుకోవాలి సృష్టి అంతా కూడా జడము చేతనము అనే పద్ధతిగా చెప్పబడినప్పటికీ వాస్తవానికి వాటి రెండిటికి ఒకటే పేరుంది ఒకటి చైతన్యం రెండు చేతనం అంటే ఒకటి కదిల్చేది ఒకటి కదలబడేది కొంచెం సూక్ష్మంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు అనమాట ఇక్కడ ఏమిటి చైతన్యం అంటే కదిల్చే శక్తి చేతనం అంటే కదిలే వస్తువు ఇవి రెండు ఒకచోటే ఉన్నాయి కానీ ఏది చైతన్యమో ఏది చేతనమో గుర్తుపట్టగలిగేటటువంటి సూక్ష్మమైనటువంటి బుద్ధి నీకు ఉండాలి టీవీ కరెంటు ఒకటే ఇది స్థూల బుద్ధి టీవీ కరెంటు ఒకటే అలా అవుతుందండి కరెంటు ఉంటే టీవీ పనిచేస్తుంది కరెంటు చైతన్యం టీవీ చేతనం శరీరం చేతనం పని చేయించేది చైతన్యం దాని పేరు మీరు ఏ పేరన్నా పెట్టుకోండి ప్రాణం అనండి మనసు అనండి బుద్ధి అనండి లేకపోతే ఇంకే సాక్షి అనండి ఏ పేరన్నా పెట్టుకోండి అవన్నీ పర్యాయ ఈ లోపల బయట కనపడే శవాన్ని నడిపించేటటువంటిది అంతా చైతన్యం శవం చేతనం ఇప్పుడు ఒక కొండని పట్టుకొచ్చి ఒక మనిషి ఎదురకుండా పెట్టాం చూడగానే ఏం జరిగింది ఆ కొండ అతను గుర్తించాడు ఆ గుర్తించగలిగే శక్తి చైతన్యం ఏవండి ఎలా గుర్తించారు మీరు అన్న కళ్ళతో చూసి అన్నడే కళ్ళతో చూడాలంటే కన్ను చూసిందా కంటి వెనకున్న శక్తి చూసిందా శక్తే చూసింది అంతే కదా ఆ శక్తి లేకపోతే ఈ కొండని కన్ను చూడలేదు